అబ్జర్వర్ బేస్డ్ స్టడీ అండి అబ్జర్వర్ లేకుండా స్టడీ ఏముంది సో ఇదంతా సైన్స్ ఇది ఓకే అప్పుడు ఇప్పుడు ఆయన చెప్తున్నారు సత్ అసత్ ఇంతవరకు బుద్ధితో సంబంధం లేకుండా మనం వ్యాఖ్యానం చేస్తూ వచ్చాం ఆ వ్యాఖ్యానం సమగ్రం కాదు దానికి బుద్ధితో ముడిపెట్టాలి దేట సంకల్పం సో ఇప్పుడు ఆయన డెఫినేషన్ ఇస్తున్నారు దేనికి సంబంధించిన బుద్ధి వ్యభిచరిస్తుందో అది అది వ్యభిచరించదో అది సత్ దేనికి సంబంధించిన బుద్ధి వ్యభిచరిస్తుందో అది అసత చూడండి ఇప్పుడు ఘటహా అస్థి అన్నారు ఏమండి ఘటహ అస్థి అంటే ఘటబుద్ధి సద్బుద్ధి ఘటహ అస్థి అనే బుద్ధి ఇప్పుడు ఈ ఘటహ అస్థి అనే బుద్ధి ఇది అలాగే స్థిరంగా ఉంటుందా ఉండదు ఘటహ నాస్తి అనే బుద్ధిలో గడిపోయింది కాబట్టి ఘటములకు సంబంధించిన బుద్ధి అస్తి నాస్తి మధ్యన డోలాయమానంగా తిరుగుతూ ఉన్నది కాబట్టి ఘటమో అసత్ కావండి ఇప్పుడు ఇది మట్టి ఇది ఘటం పుట్టడానికి ముందు ఏమిటది మట్టి ఘటం ఉన్నప్పుడు ఏమిటది మట్టి కుండం పగిలిపోయిన తర్వాత ఏమిటది మట్టి సో మట్టి బుద్ధి వ్యభిచరించదు ఘట బుద్ధి వ్యభిచరిస్తుంది కాని మట్టి బుద్ధి వ్యభిచరించదు కాబట్టి మట్టి సత్ ఇప్పుడు నేను ప్రశ్న వేస్తాను చూడండి మీరు మట్టిని థింక్ చేయకుండా కొండని మీరు థింక్ చేయగలరా కెన్ యూ థింక్ అఫ్ ఎ పార్ట్ విథౌట్ థింకింగ్ ద మెటీరియల్ థింక్ చేయగలరా చేయలేరు ఓకే కాబట్టి యు కెనాట్ థింక్ అఫ్ పార్ట్ వితౌట్ థింకింగ్ ఆఫ్ ద మెటీరియల్ మెటీరియల్ మట్టి అనుకోండి క్లియర్ అనే మెటీరియల్ ని థింక్ చేయకుండా మీరు కొండని థింక్ చేయలేరు అంచేతనే కుండ అనగానే బట్టి కుండో లేదా మెటల్ కుండో లేదా ప్లాస్టిక్ కుండో ఈ మధ్యలోనే ప్లాస్టిక్ కుండలు వస్తున్నాయి ఏదో ఒకటి మీరు ఆ మెటీరియల్ తో బాటే మీరు థింక్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇంకో ప్రశ్న అడుగుతా కుండ గురించి కుండ కానీ మూకుడు కానీ వీటిని వేటిని థింక్ చేయకుండా కేవలము మట్టిని థింక్ చేయగలరా చేయలేరా చేయగలవా అర్థమైందా కాబట్టి ఇప్పుడు చెప్పండి మట్టి బుద్ధి ఘట బుద్ధి రెండింటిలో ఏది వ్యభిచరిస్తోంది ఘట బుద్ధి వ్యభిచరిస్తోంది మట్టి బుద్ధి వ్యభిచరించట్లేదు ఎందుకని యు కెన్ థింక్ అఫ్ పార్ట్ యూ కెనాట్ థింక్ అఫ్ పార్ట్ వితౌట్ థింకింగ్ ఆఫ్ ది క్లే వెల్ ఆస్ కెన్ థింక్ అఫ్ క్లే వితౌట్ థింకింగ్ ఆఫ్ ది పార్ట్ దేర్ ఘట బుద్ధి వ్యభిచరిస్తుంది ఘటము ఉంది అని అంటారు బుద్ధి అందులో ఘటము లేదు అనే బుద్ధి వచ్చేసింది ఘటము ఉంది అనే బుద్ధి వెంటనే పక్కనే ఘటము లేదు అనే బుద్ధి ఉంది సో ఏ దేనికి సంబంధించిన బుద్ధి వ్యభిచరిస్తుండో అది అసత్ కాబట్టి ఘటము అసత్ ఘటము ఉంది అన్నప్పుడు మట్టి ఉంది అనే బుద్ధి ఉంది ఘటము లేదన్నప్పుడు కూడా మట్టి ఉంది అనే బుద్ధి ఉంది కాబట్టి దేనికి సంబంధించిన బుద్ధి వ్యభిచరించట్లేదో అది సత్ అని ఈ విధంగా ఈ సదసద్ విభాగము ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇండిపెండెంట్ డివిజన్ ఇట్ ఈజ్ ఏ డివిజన్ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ బుద్ధి సదసద్ విభాగే బుద్ధి తంత్రే తంత్రం ఉంటే ఆధారపడ్డాం బుద్ధి మీద ఆధారపడి ఈ సదసద్విభాగము ఉన్నది అప్పుడు మీరు దేన్ని ఇప్పుడు ఇప్పుడు చూడండి పృథివిని తీసుకెళ్ళి అసత్తి చేసేస్తారు అసత్తి చేసేస్తే పృథివి వ్యభిచరించింది అప్పు నిలబడింది అప్పు వ్యభిచరించింది అగ్ని నిలబడింది అగ్ని వ్యభిచరించి వాయువు నిలబడింది వాయువు వ్యభిచరించింది అంతా వ్యభిచరించేసింది శూన్యమండీ లేదు ఏది వ్యభిచరిస్తున్నా బుద్ధి నిలబడి ఉంటుంది లోటే ఉండదు కాబట్టి ఆత్మ చైతన్యమే సత్యం ఇది చాలా గొప్ప మేమాంస ఎందుకంటే మీరు ఆలోచించండి మీకు సుఖం కలిగింది సుఖానుభవం కలిగింది సుఖ అనుభవం అంటే వచ్చిపోయి దాని పేరే అనుభవం సుఖానుభవం సత్యమా సుఖానుభవం కలగటానికి మూలంలో ఉండే తెలివి సత్యమా తెలివి సత్యం అంతే ఎందుకంటే సుఖం అసత్యం వచ్చిపోయిదే తెలివి వచ్చిపోయేది కాదు తెలివే వచ్చిపోయేదైతే వీడు కోక్కు తాగి కోక్సీసా పక్కన పెట్టగానే వీడు లేకుండా పోవాలి అలా లేకపోతే రాయి అయిపోవాలి అలాగే అవ్వడం సో సుఖానుభూతి వస్తుంది పోతుంది కానీ ఆ తెలివి ఎలా ఉంటుంది ఇంకో మాట్లాడుకుందని చెప్పండి దుఃఖము సత్యమా దుఃఖానుభూతి ఉంది దుఃఖానుభూతి వచ్చిపోయేది కానీ దుఃఖానుభూతి కలగాలి అంటే తెలివి ఉండాలండి తెలివి లేదంటే దుఃఖానుభూతి ఏం కలుగుతుంది మీకు ముందు కాగ్నిషన్ ఉండాలి వీడు నేను నేను ప్రేమించిన వ్యక్తి అనే కాగ్నిషన్ ఉండాలి ఆ ప్రేమించిన వ్యక్తి నా చెప్పిన మాట వినలేదు అని ఆ కాగ్నిషన్ ఉండాలి నా చెప్పిన మాట వినకపోవడం మూలంగా నాకు వాడు ఆ నా అహంకారం మీద దెబ్బతీసాడు అనే ఇన్ని ఉంటే వీడు కూర్చుని దుఃఖిస్తాడు కాగ్నిషన్ లేదనుకోండి ఏ దుఃఖం లేదు అంచేతనే బాగా దుఃఖిస్తున్న వాడికి ఓ మార్ఫిన్ ఇంజక్షన్ ఇస్తారు ఇస్తే ఆ కాగ్నిషన్స్ అన్ని బంద్ అయి అప్పుడు ఇంకే దుఃఖం ఉండదు అలా పడుకుంటాడు కాబట్టి అనుభవములన్నీ తెలివియందు ప్రకాశిస్తాయి అనుభవములన్నీ మిథ్యలే మరి సత్యం ఏమిటి తెలివి సత్యం చూద్దాం సో ఈ రెండు బుద్ధులుంటాయి రెండు బుద్ధులుంటాయంటే ఒకే బుద్ధి రెండు రూపాలుగా వెయ్యోట్టు తింటూ ఉంటుందని రెండు బుద్ధులు ఉంటాయంటే ఒక మీమాంస కోసం అలా తర్వాత సర్వత్రుద్ధి సర్వైరుపలభ్యేతే సమానాధికరణే ఆయన జనరలైజ్ చేస్తున్నారు ఈ జగత్తులో మీరు ఏ పదార్థమైనా తీసుకోండి అధికరణం అధికరణం అంటే బేసిస్ ఎనీ సబ్స్ట్రాటం ఎనీ సబ్స్ట్రాటం ఏటై అసభ్య రెండు బుద్ధులు ఉన్నాయా కుండా అధికరణంలో రెండు బుద్ధులు ఉన్నాయండి సూర్యుడు అధికరణంలో రెండు బుద్ధులు ఉన్నాయా సూర్యుడు అస్తమించేటంటే లేడు లేదా సూర్యుడు అధికరణంలో రెండు బుద్ధులు ఉన్నాయి ఈ విధంగా మీరు ఈ చిన్న కాని పెద్ద కాని ఏది తీసుకున్నా అదే అదే పదార్థం విషయంలో అదే అధికరణం విషయం అదే సబ్స్ట్రాటం కి సంబంధించి అస్థి నాస్తి అనే రెండు బుద్ధులు ఉంటున్నాయి కాబట్టి ఎప్పుడైతే ప్రతి అధికరణము ఈ విధంగా వ్యభిచరిస్తోంది మీరు కొండ తీసుకోండి కొండ ఉన్నది అన్నారు కొంతకాలం అయిన తర్వాత కొండ లేదు అన్నారు కొండని పగల కొట్టేసి రాళ్ళు రోడ్లు వేసేస్తారు నిజంగా మేము ఆ హై స్కూల్లో చదివే రోజుల్లో ఒక కొండ ఒకటి ఉండేది అంటే నేను కాలేజీ పీయూసీ చదివే రోజుల్లో కాలేజీ పక్కనే ఒక కొండ ఒకటి ఉండేది ఓ ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ కాలేజీని చూద్దామని వెళ్ళాను ఏదో పాత స్మృతుల కోసం ఆ కాలేజీ విజయవాడలో అంటే ఆ కొండ అప్పుడు నేను ఈ చూసి ఏమండి కాలేజీ షిఫ్ట్ చేశారా అని అడిగితే షిఫ్ట్ అక్కడ ఉందో ఈ పక్కన ఒక కొండ ఒకటి ఉండాలని అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరికించి చూడండి ఆ కొండని సాఫ్ చేసేసి రోడ్లు వేసేసారు అక్కడిప్పుడు ఇల్లు అవి కట్టున్నాయని చెప్పి అప్పుడు కొంచెం పరికించి చూస్తే ఇంకా కొండ యొక్క ఆనవాళ్లు కొద్దిగా ఉన్నాయి కొండనంత తీసి పరచే కాబట్టి కొండ ఉంది అనే బుద్ధి స్థిరం మీరు అనుకోదు అది కూడా వ్యభిచరిస్తుంది జగత్తు కూడా అంత ఎందుకంటే జగత్తుకు ప్రళయం ఉందా కాబట్టి ప్రతి అధికరణము ఆ అధికరణం చిన్నదవ్వచ్చు అనే అధికరణం ఉంది తరంగము అనే అధికరణం అస్థిబుద్ధి సద్బుద్ధి అసద్బుద్ధి వెంట వెంటనే రంగం పుట్టింది పోయింది అంటే నెక్లెస్ అనేప్పటికి చాలా టైం పడుతుంది సూర్యుడు అయినప్పటికి మరీ టైం పడుతుంది జగత్ అంటే ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇట్ ఈస్ దిట్ ఈస్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైమ్ స్కేల్ షార్ట్ ఆర్ బిగ్ బట్ ఫైనల్లీ ద కంక్లూషన్ ఈజ్ సేమ్ టైమ్ స్కేల్ పెద్దది చిన్నది అనే కారణం చేత అది అశాశ్వతమని శాశ్వతమని చెప్పడానికి వెళ్ళేది ఎంత టైం స్కేల్ అయినా సరే పుట్టి పోయిదైతే ఎనీవే టైమ్ స్కేల్ కూడా యాక్సెప్ట్ చేసే ఆర్గ్యుమెంట్ There is nothing like a straight line of time. We have to run through them. Kabatthi vake adhikaranamu nandhu, meekor ondu buddhulukkoda karabadukkunayi. Kabatthi buddhivya vichari nthakul edhu. Buddhilo vishayamaiye adhikaranamu vya vichari shton. The object of knowledge vya vichari shton. Knowledge is not, uh, uh, is not uh, modic, getting modified. Asthi nasti, a flip-flop, a flip-flop pannadhi, it doesn't apply to the knowledge. Anyway, Anpa Parathu, సంపటస్తి మీరు ఇక్కడ మేము చెప్తున్న సదు నీలో సంఘట సంఘట అంటే పాఠీస్ అని ఉంది అన్నప్పుడు వెంటనే పాటికి పా దాని అనుసరించి ఆ విధంగా ఉన్నది అంటే వస్త్రము లేదు హస్తీస్ హస్తీ సన్ హస్తీ హస్తీ అంటే ఏనుగు ఏనుగు ఉంది అంటే ఏనుగు లేదు ఈ రెండు బుద్ధులు ఉన్నాయి ఈ రెండు బుద్ధులు అనేప్పటికీ మీరు నీలనేది కన్ఫ్యూజ్ అవ్వద్దు నీలోత్పల్ అంటే ఎబ్బు లీ త్పలం పొలం అంటే కలువ నల్ల కలువ నల్ల కలువ అన్నప్పుడు రెండు బుద్ధులు ఉన్నాయి నల్లని అనే బుద్ధి నల్లని బుద్ధి కదమ్మా నలి అనేది కలువ అనే బుద్ధి అది రెండు బుద్ధులు అల్లాంటి బుద్ధుల అసం అనేవి నీలోత్పలం లాంటి బుద్ధులవి కాదు నీలోపలంలో నల్లని అనే బుద్ధికి కలువ అనే బుద్ధికి పరస్పర వైరుద్ధ్యం ఉందా లేదు ఆర్ నాట్ అపోజిట్ టు ఈ that it does not constitute a dipole whereas ghatahatah ghataha, naasti they constitute a dipole kaabatti nenu matladutunnadi ee 22 buddhu rendu untayi ani cheppinanduku tappiste nilotpanalo ellaaithe neela buddhi utpala buddhi rendu undu kada alkaru nanilopravat tarvata tayoha buddho buddhi vivicharati tathaa cadarsitam shankarulu ne avunnarante prapanchalo unnattu undi aa మీమాంసకులు ఫిలాసఫర్స్ అందరూ కూడా శంకరు యొక్క ఆ కుషాగ్ర బుద్ధి అంటే చాలా ఇన్సిసివ్ ఫామ్ థింక్ దాచే పడ్డారు ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ మనందరూ అడుగుతారు అద్వైతం మీరు తమిళనాడు దాటితే విశిష్టాద్వైతం ఎక్కడా లేదు కర్ణాటక ద్వైతం ఎక్కడా లేదు అద్వైతం ఇండియా మొత్తమే కాదు మీరు ఫ్రాన్స్లో వెళ్ళండి జర్మనీ అక్కడ ఉంటుంది అద్వైతం శంకరుడు అక్కడ ఉంటారు దానికేంటంటే శంకరా ఫాలోయర్స్ బాగా కన్వర్సన్స్ చేశారు అనేదో అలా అనుకున్నారు ఈ ప్రపంచ విఖ్యాతి ఎలా వచ్చింది డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయడం వల్ల రాలేదు యూనివర్సాలిటీ ఆఫ్ థింకింగ్ ఆ థాట్ ప్రాసెస్ యూనివర్సల్ థింకింగ్ ఉంటుంది ఆ ఇప్పుడు ఈ రకమైన థింకింగ్ ఎప్పుడైతే మీరు మీమాంసం చేశారో ఇది అందరూ దీన్ని అప్రిషియేట్ చేయగలుగుతాయి అలా కాకుండా నేను తమిళ పదాల్లోనో కన్నడ పదాల్లోనో తెలుగు పదాల్లోనో ఏవో కొన్ని పడికట్టు పదాల్లో ఏదో చెప్పడం ప్రారంభించాను అనుకోండి ఈ ఎవడెప్రిషియేట్ చేయగలుగుతుంది కేవలం ఆ భాష వచ్చిన వాళ్ళు ఆ సంస్కారాలు గలవాళ్ళే అప్రిషియేట్ చేయగలుగుతారు కాబట్టి ఆ తేడా మీరు గమనిస్తారు మీరు గమనించండి ఇప్పుడు ఘటహ అస్థి అన్నారు అన్నప్పుడు మీకు ఆ సత్ ఆ సత్వము ఉనికి యొక్క బుద్ధి కలుగుతోంది ఘటహ అస్థి అన్నప్పుడు కలిగింది కదా ఘటబుద్ధి అంటే ఎలా ఉంటుంది మరి ఘటము ఘటము ఉన్నది ఘటము లేదు ఓకే ఇప్పుడు కలు ఇప్పుడు మీ అనుభవాన్ని మీరు జాగ్రత్తగా విశ్లేషణ చేయడం సమాధానం చెప్పాలి అది నేను పాఠం చెప్పి మిమ్మల్ని నమ్మించాలి అది ఎంత ఉనికి మీరు అప్రిషియేట్ చేశారు కదా ఉనికి మీకు తెలుస్తూ ఉన్నది కదా అయితే ఉనికి తెలియదా ఘటము ఉనికి తెలుస్తుంది కదా ఓకే ఇప్పుడు ఘటము లేదు అన్నప్పుడు సరే లేనిది లేనిది ఏమిటో తెలిసింది ఘటము లేదు అనే సంగతి మీకు అర్థమైంది కానీ మౌలికంగా ఒక ఉనికి అనేది మిగిలే ఉందా అసలు ఏ ఉనికి లేకుండా అయిపోయిందా ఉనికి ఉంది అర్థమైందండి కాబట్టి ఘటము ఉన్నది అన్నప్పుడు ఘటబుద్ధి ఘటము యొక్క ఘటం యొక్క బుద్ధి ఉంది కానీ దాని బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒక ఉనికి తచ్చాడుతో ఉంది ఘటము లేదు అన్నప్పుడు సర్వశూన్యం అయిపోయిందా లేకపోతే ఉనికి యొక్క బ్యాక్గ్రౌండ్ ఉందా ఉంది ఇప్పుడు మీకు నేను ప్రశ్న అడుగుతా చెప్పండి తరంగము ఉంది అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉందా ఉంది తరంగము లేదు అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ ఉందా ఇప్పుడు తరంగము లేదు అని చెప్పాలంటే పేరుని చూపించి తరంగం లేదు అని చెప్తారా మీరు నీటిని చూపించి తరంగం లేదని చెప్తారా ఎందుకంటే తరంగం ఉందని చెప్పి యోగ్యమైన అధికరణము అన్న భాష్యకరం తరంగం ఉంది అని ఉనికి చెప్పాలంటే యోగ్యమైన అధికరణం ఉండాలి తరంగము లేదు అని అభావాన్ని చెప్పాలన్నా యోగ్యమైన అధికరణం ఉండే అభావాన్ని చెప్పాలి తరంగం ఉంది లేదు అని చెప్పడానికి యోగ్యమైన అధికరణం ఏమిటి మీరు అప్రోప్రియేట్ సబ్జ్ వాటర్ ఇప్పుడు మీరు బుద్ధి లెవెల్లో మీకు జనరల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉండి ఆ బ్యాక్గ్రౌండ్లో ఘటము ఉన్నది అని మీరు చెప్పారు ఆ బ్యాక్గ్రౌండ్లో ఘటము లేదు అని మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఘటము ఉన్నది అన్నప్పుడు ఘటము ఉన్నది ఘటము లేదన్నప్పుడు సరే ఘటము ఘటబుద్ధిని వ్యభిచరించింది కానీ ఇది బ్యాక్గ్రౌండ్ సద్బుద్ధిని అభిచరించిదా లేదా అది ఉంది అదే సత్యం ఎంత భూతైన మీమాంసం చూడండి ఇప్పుడు శంకర్లు ఈ పాఠం చెప్పాలంటే కష్టం ఈ పర్టికులర్ శ్లోక పాఠం దీని గురించి వహిస్తుంది మీకు మధ్య మధ్యలో కొంచెం పెట్టక ఫలం హరికథామో పెట్ట ఫలు తరగ వేదాంతలు మా పెట్టక ఫలం సో ఒకసారి ఏమైందంటే ఈ శ్లోకం చదివాను హైదరాబాద్ మా హైన్ దగ్గర వాటిని చదివాను ఆయన అరవ ఒక అయిపోయింది హైదరాబాద్ వచ్చేశారు వచ్చేస్తే మళ్ళీ పది రోజుల తర్వాత తీసుకుంటే అంత భ్రాంతి ఉంటుంది వాక్యాలు సింపుల్ గా అంటే కష్టమే వ్యాకరణం దృష్టిగా కష్టమేం కాదు కన్ఫ్ కన్ఫ్యూషన్ కింద ఉంది అప్పుడు మళ్ళీ వెళ్ళి చదివితే అప్పుడు క్లియర్ అయింది ఓసారి పెన్సిల్వేనియాలో చాలా మంది సీరియస్ స్టూడెంట్స్ ఉంటారు అక్కడ అందుకోసం పెన్సిల్వేనియా అంటున్నా అంతేగాని అంతకంటే అదేం కాదు సీరియస్ స్టూడెంట్స్ మీకు ఎక్కడ పడితే అక్కడ దొరకడం కొన్ని చోట్లే ఉంటారు ఫస్ట్ సో పెన్సిల్వేనియాలో సమ్ ట్వంటీ స్టూడెంట్స్ ఉన్నారు గీత హోమ్ స్టడీస్ స్టూడెంట్స్ వాళ్ళు పూజ స్వామీజీ దగ్గరికి వెళ్ళి సమావేశం అయ్యారు అప్పుడు స్వామీజీని అడిగారు మాకు అంతా గీత అంతా అర్థమైందండి మేము ఆరోగ్యాలు చదివేశాం ప్రథమ శక్తం కానీ ఆ నాశతో విద్యతే భావ మాత్రం అఖ్యంగా అంటే ఆ రెండు ఆరు సార్లు అండి దాని సంగతి అంటే ఆయనకు ఖాళీ లేదు నేను చెప్తానన్నారు ఖాళీ లేదు పాపం వెళ్ళిపోవాల్సి వచ్చింది వెంటనే ఆయన నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసేమో అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్ అదే పెన్సిల్వేనియాలో ప్లేస్ వాళ్ళ గ్రూప్ ఉన్నారు వాళ్ళకి నువ్వు వెళ్ళా నాశనం విజయభావ భాషను చెప్పిరా అని చెప్పేసి నాకు గురు మాంచాను నేను వెళ్ళి ఈ భాషను చెప్పు వచ్చాను సో దిస్ ఈజ్ ది హిస్టరీ ఈ భాష యొక్క విశిష్టత కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కానీ దాన్ని గమనించడం కష్టం కాబట్టి అక్కడ ఆయన ఏమంటున్నారంటే తయోహ బుద్ధ్యోహో గతహ అస్తి గిట నాస్తి అనే ఘటానికి సంబంధించి ఉందే గాని చూపిస్తారు ఉంది ఆర్గ్యుమెంట్ గా తర్వాత తస్మాత్ ఘటాది బుద్ధి విషయ అసన్నాత్ నతు సద్బుద్ధి విషయ అవ్యభిచారాత్ ఇప్పుడు ఇదొక చిన్న లాజిక్ను మీరు పదాల యొక్క వినియోగాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఇదేమిటిది ఘటం ఈ ఘటాన్ని తెలుసుకున్నప్పుడు ఏముంటుంది ఘటబుద్ధి ఉంటుంది ఓకే ఘటాన్ని బట్టి ఘటబుద్ధి వచ్చింది ఘటబుద్ధిలో ఆబ్జెక్ట్ ఏమిటి ఘటం సంస్కృతంలో ఆబ్జెక్ట్ ఇవ్వడానికి విషయ అంట కాబట్టి ఘటబుద్ధి విషయ ఏమిటి ఘటం సో ఘటబు ఘటబుద్ధి విషయ అసన్ ఆది శబ్దం చేత పటం హస్తి ఇవి సో ఘటబుద్ధి విషయం ఏమిటి ఘటం అది అసన్ అసత్ ఎందువల్ల వ్యభిచారాద్ ఎందుకంటే ఇప్పుడు ఘటబుద్ధిలో విషయమైంది ఘటం ఇప్పుడు ఏమైంది ఘటన లేకుండా పోయింది కాబట్టి ఓసారి ఉంటుంది ఇంకోసారి ఉండట్లేదు కాబట్టి ఘటబుద్ధిలో విషయమైన ఘటము వ్యభిచరిస్తోంది ఓకే ఇప్పుడు ఘటహ అస్థి అన్నప్పుడు ఘటబుద్ధి ఉంది అస్థిబుద్ధి సద్బుద్ధి ఉంది ఘట నాస్తి అన్నప్పుడు ఏమైంది ఘటబుద్ధి పోయింది కానీ సద్బుద్ధి పోయిందా పోలేదు కాబట్టి సద్బుద్ధి వ్యభిచరించటం లేదు ఘటబుద్ధి వ్యభిచరిస్తోంది రైట్ ఘటబుద్ధిలో విషయం ఏమిటి ఘటం సద్బుద్ధిలో విషయం ఏమిటి సత్ ఘటబుద్ధిలో విషయం ఘటమైతే సద్బుద్ధిలో విషయం ఏమిటవుతుందండి సత్ కాబట్టి ఘట వ్యభిచరిస్తోంది సత్తు వ్యభిచరించటం లేదు ఇది ఆర్జున ఇప్పుడు మీరు మళ్ళీ కడుమూసుకు కూర్చోండి చెప్తారు నితారుగా కూడా కూర్చోవాలి అప్పుడే మనస్సు నిలబడుతుంది అందుకోసం ఘటహ అస్థి అంటే ఘటం ఉంది ఈ ఘటహ ఘటబుద్ధి అస్థి బుద్ధి దాన్నే సద్బుద్ధి అన్నాము ఘట అస్థి ఘట ఘట నాస్తిలో ఘట అభావము సద్బుద్ధి కూడా ఉంది ఘట అభావ బుద్ధి సద్బుద్ధి ఘట అస్తి ఘటబుద్ధి సద్బుద్ధి ఘట నాస్తి ఘట అభావబుద్ధి సద్బుద్ధి ఇప్పుడు కలుతారు అండి లేకటిదే సేమ్ థింగ్ కాబట్టి మీకు సద్బుద్ధి రెండు సందర్భాల్లోనూ ఉంది ఘట అస్థి అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సద్బుద్ధి ఉంది ఘట నాస్తి అన్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో సద్బుద్ధి ఉంది కాబట్టి అన్ని అస్థిబుద్ధులకి మూలంలో సద్బుద్ధి నాస్తి బుద్ధులది కూడా మూలంలో సద్బుద్ధి ఉంటుంది కాబట్టి ఘటబుద్ధి వ్యభిచరించింది ఎందుకంటే ఘట అస్థి అన్న ఘట నాస్తి అన్నాం ఘటబుద్ధి వ్యభిచరించిన సందర్భంలో సద్బుద్ధి మాత్రం వ్యభిచరించలేదు అంటే ఏమైనట్టో తెలుసునండి ఘట అస్థి అన్నప్పుడు ఘట భావ అస్థి అనమాట ఘట నాస్తి అన్నప్పుడు ఘట అభావ అస్థి అనమాట అర్థమైందండి దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే వెనర్ ఐ సే నథింగ్ ఇట్ నెసరీలీ రిఫర్స్ టు సంథింగ్ అది రహస్యం మీరు మీరు యూ థింక్ ఆఫ్ నథింగ్ విథౌట్ రిఫరెన్స్ టు సంథింగ్ నో కాబట్టి నాస్తి అన్నది తప్పనిసరిగా ఒక అస్థికి రిఫరెన్స్ లో ఉంటుంది అస్థీకి రిఫరెన్స్ లేని నాస్తి ఉండదు కానీ యూ కనాక్ట్ సే ది ఆపోజిట్ ఏదైనా ఒక అస్థి ఉందంటే అది నాస్తికి రిఫరెన్స్ అలా ఉండదు అది మన అనుభవ విరుద్ధమైన మాట నాస్తి అన్నారంటే అస్థికి రిఫరెన్స్ అయి ఉంటుంది అంచేతనే దీన్నే తైత్రీ యస్ చాలా బాగా చెప్పింది ంతతో విదురి సో ఇప్పుడు ఈ సర్వజగత్తుకి మూలం పరమాత్మ ఆ పరమాత్మ చైతన్యమే నీవు అని చెప్పారు ఇప్పుడు ఈ జగత్తికి మూలమైన ఈశ్వరుడు లేడు అని వీడు అన్నాడు అనుకోండి అంటే జగత్తికి మూలమైన ఈశ్వరుడే లేడంటావా లేకపోతే ఆ ఈశ్వర బుద్ధి ఆ బుద్ధి ఎందు ప్రకటమయ్యే సతు కూడా లేదంటావా ఆ సతు కూడా లేదని నువ్వు అన్నట్లయితే నేనే లేను అని చెప్పినట్లవుతుంది ఒకడు నేను లేను అని చెప్పాడు ఆ మాట కరెక్టా తప్ప తప్పు తప్పండి ఒకటి నేను నిద్రపోతున్నాను అని చెప్పాడు అది రైటా తప్ప రాంగ్ అది నేను నిద్రపోతున్నాను అంటే రాంగ్ అది ఒక తన అన్నాడు నాకు నోట్లో నాలుక లేదు అని చెప్పాడు అది కరెక్ట్ అంటారా తప్పంటారా తప్పది అలాగే బ్రహ్మ లేదు అంటే వాడే లేడని చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే బ్రహ్మ ఉందని చెప్పాలన్నా బ్రహ్మ లేదని చెప్పాలన్నా ఆ చైతన్యం ఉండాలి చైతన్యం ఉన్నప్పుడే బ్రహ్మ ఉందనే చెప్పాలి లేదనే చెప్పాలి బ్రహ్మ ఉందని కాని లేదని కానీ చెప్పడానికి కావలసిన చైతన్యమే లేదన్నాడంటే నేను లేదన్నాడు వాడు అదే అసంభవము ఎనీవే కాబట్టి మీకు ఎప్పుడు సద్బుద్ధి వ్యభిచరించదు ఘటబుద్ధి వ్యభిచరిస్తుంది మరో బుద్ధి వ్యభిచరిస్తుంది మరో బుద్ధి వ్యభిచరిస్తుంది కానీ సద్బుద్ధి వ్యభిచరించదు దీన్ని జీవితానుభవంలో చెప్పాలంటే కూడా ప్రతి మాట జీవితానికి అన్వయించుకోవాల్సి ఉంటుంది మీకు ఇది ఉంది అది లేదు అది లేదు ఇది ఉంది అని మీరు అలాగా అనుకుంటూ మనం జీవిస్తూ మౌలికంగా ఆ సెన్స్ ఆఫ్ బీయింగ్ నేను ఉన్నాను అనే ఆ కాన్షియస్ ప్రెజెన్స్ అని అంటారు అంటే తనంత తానుగా తెలుస్తూ ఉండేటువంటి ఉనికి నేను ఉన్నాను అనే ఆ బియ్యంగ్ ఆ సత్ అది అది లేకుండా ఎప్పుడూ ఉండదు అది ఉంటూనే ఉంటుంది అది లేకుండా ఉండే ప్రసక్తే లేదు డబ్బు ఉంది నేను ట్రస్ట్ బ్యాంక్ డబ్బు పోయింది నేను ఉన్నాను నేను పోను నేనే పోతే ఇంకే సమస్య లేదు నేను ఉన్నాను కాబట్టి ఆ మౌలికమైనటువంటి సత్ అది వ్యభిచరించదు అది ఏ నీ అని చెప్పడం తాత్పర్యం మనం వీళ్ళు కంటిన్యూ విద్ డిస్కషన్ తర్వాత వ్యభిచరంత్యాం సద్బుద్ధి అది ఇప్పుడు పూర్వపక్షం ఘటము నశించింది ఘటము ఉంది అంటే ఘటబుద్ధి ఘటం నశించింది ఘటబుద్ధి వ్యభిచరించింది ఘటము లేదు అనే బుద్ధి కలిగింది కదా అంటే ఘటబుద్ధి వ్యభిచరించింది అంటే ఘట భావ బుద్ధి పోయి ఘట అభావ బుద్ధి వచ్చింది కాబట్టి ఘటబుద్ధి వ్యభిచరించింది అలాగే సద్బుద్ధి కూడా వ్యభిచరించింది అంటాడు అంటే సద్బుద్ధి కూడా ఉండడం లేకపోవడం అని వాడి మీ ఇది వ్యభిచరతి అని అంటే నా లేదు ఎందుకంటే దానికి ఆర్గ్యునెంట్ పటాదౌ అపీ సద్బుద్ధి దర్శనాత్ అది ఘటం వ్యభిచరించింది కానీ పటమునందు సద్బుద్ధి ఉంటుంది ఇప్పుడు ఘట అస్థి అన్నారు ఘట అస్థి అంటే ఘటబుద్ధి ఉన్నది ఇప్పుడు ఘటబుద్ధి వ్యభిచరించింది కానీ సద్బుద్ధి వ్యభిచరించిందా సద్బుద్ధి వ్యభిచరించలేదు ఎందుకంటే ఘటము యొక్క అభావము సద్బుద్ధి అందే ప్రకటన అసలు నిజానికి ఘటము లేదని చెప్పారు మీరు చెప్పండి ఘటము ఉందని చెప్పారు ఘటబుద్ధి కలిగి ఘటం ఉందని చెప్పారు కంటి నిరూపించి ఘటము ఉందని చెప్పారు ఘటము లేదని చెప్పారు మీరు ఆలోచించండి లోతుగా ఆలోచించండి కాదు నేను చెప్పేసి ఉండండి ఇప్పుడు ఉందని చెప్పినప్పుడు ఎలా ఉందని చెప్పారు కంటితో చూసి మనస్సుతో ఆలోచించి ఉందని చెప్పారు లేదని చెప్పినప్పుడు ఎలా ఎలా చెప్పారు కంటితో చూసి మనస్సుతో ఆలోచించి లేదని చెప్పారు అవునండి కంటితో ఏమిటి చూశారు కంటితో అభావాన్ని చూశారు అభావం కనపడుతుందా అభావం కనపడుతుందా అభావం కనపడదు ఎందుకంటే అక్కడ ఘతం ఉంటే ఆ ఘటం మీద కాంతి పడితే ఆ కాంతి రిఫ్లెక్ట్ అయితే ఘతం కలిగింది అభావం మీద కాంతి పడి అభావం కాంతిని రిఫ్లెక్ట్ చేస్తుందా చేయదు కాబట్టి మరి అభావం కనపడదు గంటకి కాబట్టి మీరు అభావాన్ని చూడలేరు అభావాన్ని చూడకపోతే ఇంకా చూడడం గురించి ఆలోచించడం ఏంటి మరి ఘటన లేదని అలా చెప్పారు కాదు ఘటమును ఉన్నప్పుడు ఘటాన్ని చూశారు ఘటమును లేనప్పుడు టేబుల్ని స్పేస్ని వాతావరణాన్ని చుట్టుపక్కల ఇవన్నీ చూశారు ఏదో ఒకటి చూస్తూ ఉంటారు టేబుల్ ఉందని ఘటం ఉన్నప్పుడు అస్తి ఘటహ అస్తి ఘటన లేనప్పుడు టేబుల్ అస్తి ఘటహ నాస్తి టేబుల్ అస్తి అనే జ్ఞానం కలగకుండా ఘటహ నాస్తి జ్ఞానం కలుగుతుందా తర్వాత ఇంకోటి ఘటహ అస్థి అని చెప్పారు ఘట అస్థితి అంటే అర్థం ఏంటో టేబుల్ ఉంది టేబుల్ మీద ఘట విలక్షణములైన ఇతర పదార్థములు కూడా ఉన్నాయి In contrast, in contrast to all the other objects, so that situation continues, all other objects are there, only is not there. If you have not seen the table, you can see the table is in place, and you can see the table is in place. కాబట్టి సద్బుద్ధి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యభిచరించట లేదు అదే చదువు అని నీవు అన్నప్పుడు పటాదవు సద్బుద్ధి దర్శనాత్ ఆ ఘటానికి పక్కన ఇంకేవో ఉంటాయి వాటి అందు సద్బుద్ధి అలా ఉంటూనే ఉంటుంది కాబట్టి సద్బుద్ధి యొక్క బ్యాక్గ్రౌండ్ లోనే ఘటబుద్ధి కలిగింది ఆ బ్యాక్గ్రౌండ్ లోనే ఘటబుద్ధి వ్యభిచరించినది కాబట్టి టేబుల్ ఉండాలి అడుగునా టేబుల్ కాకపోతే మరొకటే మరొకటి మరొకటి మరొకటి ఎవరివో ఉంటాయి ఇప్పుడు సినిమా తెర చూస్తున్నారంటే మీకు ఇంకో ఫార్ములా ఉడిస్తాను మీరు ఆలోచించండి ఫిలాసఫీ అంటే ఇలాగే ఉంటుంది మీరు యు సీ ది వరల్డ్ బై కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లేకపోతే మీరు చూడ ఇప్పుడు సపోజ్ మీరు సినిమా హాల్లోకి వెళ్ళారు సినిమా తెర మీద బొమ్మలు చూస్తారు మీరు తెర మీద బొమ్మలు ఎప్పుడు చూస్తారంటే ఆ బొమ్మలు ఉన్న స్క్వేర్ చుట్టూ తెల్లటిగా ఏమీ లేని స్థితి ఉంటుంది అప్పుడు ఆ స్క్వేర్ లోపల బొమ్మలు కనపడతాయి కాంట్రాస్ట్ తర్వాత సినిమా హాల్లోకి వెళ్ళగానే తెర చూస్తారు ఎలా చూస్తారు సమూహ వాల్స్ కి కాంట్రాస్ట్ లో మీరు తెరని చూస్తారు సపోజ్ వాడు ఈ మయసభ ఏమిటవుతుందంటే కాంట్రాస్ట్ లేని లేకుండా చేస్తుండడు వాడు కాంట్రాస్ట్ కనబడకుండా చేస్తాడు మయసభలో దాంతో వాడు ఉన్నది కూడా కనబడకుండా పోతుంది కాంట్రాస్ట్ ఉండాలి ఇప్పుడు కొన్ని చోట్ల గ్లాస్ అడ్డంగా వాల్ పెడతారు ఆ వాల్ కనపడాలంటే సమ్ కాంట్రాస్ట్ మస్ట్ ఏదో ఒక కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అంటే తెలిసిన సరౌండింగ్స్ కంటే ఒక్కటిసారి తేడా ఒకటి ఉండాలి అప్పుడే మీకు కనపడుతుంది కాబట్టి ఇప్పుడు ఘటాన్ని మీరు చూస్తున్నారు అంటే యూ ఆర్ లుకింగ్ అట్ యు ఆర్ అబ్జర్వింగ్ యూ ఆర్ సీయింగ్ ది పార్ట్ ఇన్ కాంట్రాస్ట్ టు సో మెనీ అదర్ థింగ్స్ ఒకవేళ కాంట్రాస్ట్ లేదనుకోండి అంటే సర్వ ఈ మొత్తం ఈ రూమ్ అంతా ఘటమే వ్యాపించి ఉందనుకోండి ఘటం తప్ప ఇంకేం లేదనుకోండి అప్పుడు మీరు ఘటాన్ని చూడరు ఏదో హాలీవుడ్ సినిమాలో ఒకటి ఏం చేస్తారంటే ఇది ఒక ప్లాట్ ఎక్కడ చూసాను వాడు ఏం చేస్తారంటే హీ త్రోస్ సమ్ సిరపీ మెటీరియల్ అంటూ ది రూమ్ అది చాలా వేగంగా ఎక్స్పాండ్ అయిపోయి మొత్తం రూమ్ అంతా కవర్ చేసేస్తుంది కవర్ చేసేసి రూమ్ లో ఉన్న చచ్చిపోతారు ఇది దిస్ ఈజ్ ది హాలీవుడ్ ఫార్ములా అలాంటివి ఎక్కడ ప్రపంచంలో ఉండవు హాలీవుడ్ వాళ్ళు అలాంటివి వివరి చేస్తూ ఉంటారు కెమెరా ట్రిక్స్ అనుకూలంగా ఉంటారు లోపల వేసాడు అనుకోండి అన్ని కనుగొనతూ ఉంటాయి ఏ స్టేజ్ కమ్స్ వెన్ ఎవ్రీథింగ్ ఇంకేమీ ఉండదు ఇదే ఉంటుంది అప్పుడు ఏది కనపడదు కాబట్టి యు సీ థింగ్స్ ఇన్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ లేకపోతే మీరు జగత్తుని చూడలేరు ఆకాశంలో ఒకే ఇంటెన్సిటీ నీల ఉందనుకోండి ఆల్ ది వే ఒకే ఇంటెన్సిటీ నెల ఉంటే అది విలీల ఆకాశం అని మీరు చూడలేరు కొంత చోట నీలంగా ఉంటుంది పక్కన ఇంకో చోట నీలం తక్కువ ఉంటుంది నీలం ఎక్కువ ఉంటుంది ఇంకో రంగు ఉంటుంది ఇంకో రంగు ఉంటుంది కాంట్రాస్ట్ లోనే చూడదు కాంట్రాస్ట్ లేకపోతే మీరు చూడలేరు ఇప్పుడు తెల్లటి కాగితం మీద తెల్లటి పెయింట్ డ్రాప్ పెట్టాననుకోండి మీరు చూడలేదు కానీ ఒక్కొక్కటిసారి కాంట్రాస్ట్ ఏదో డెన్సిటీలో ఇంటెన్సిటీలో కాంట్రాస్ట్ ఉంటే చూడగలుగుతారు కాబట్టి మీరు ఘటన ఉందని చెప్పినప్పుడు సద్బుద్ధి యొక్క బ్యాక్గ్రౌండ్ లోనే చెప్తారు ఘటన లేదని చెప్పినప్పుడు కూడా సద్బుద్ధి యొక్క బ్యాక్గ్రౌండ్ లోనే చెప్పగలుగుతారు కాబట్టి ఘటబుద్ధి వ్యభిచరిస్తుంది కానీ సద్బుద్ధి వ్యభిచరించదు అదే కాంత్యతమే అయినంటారు పటాదౌ అర్శనా ఓకే తర్వాత ఇంకో ఇప్పుడు ఘటంలో లేకపోయినా సద్బుద్ధి ఘటము బుద్ధి వ్యభిచరించింది ఘట బుద్ధి పోయింది కానీ సంథింగ్ ఎల్స్ ఈస్ దే అది పటాదౌ పటము పటము ఘటానికి దృష్టాంతం తర్వాత విశేషణ విషయాబుద్ధి అంటే సద్బుద్ధి అనేది బ్యాక్గ్రౌండ్ ఆ బ్యాక్గ్రౌండ్ లో అలా ఉంటుంది అది ప్రకటన కాకుండా ఉన్నట్టుగా ఉంటుంది ఎప్పుడైనా ఒక విశిష్టమైన పదార్థం వచ్చింది అనుకోండి దాంట్లోకి వెంటనే ఆ సద్బుద్ధి దాని మీద ఇది ఎలాగంటే మీకు నేను చెప్తా వింటే ఇప్పుడు సినిమా ప్రాజెక్ట్ ఉంది సినిమా థేర ఉంది ఈ సినిమా దృష్టాంతం నేనేదో చెప్తున్నాను మీరు అనుకోవద్దు శంకర్లు కూడా చెప్పారు ఎట ఆయన కాలంలో ఇంత వ్యవస్థితంగా సినిమాలు లేవు ఆయన గంధర్వ మొదలైన దృష్టాంతాలు చెప్పాను గంధర్వ నగరం అంటే మరి సినిమా సో అప్పుడు ఇంద్రజాలము గంధర్వ నగరము అలాంటి గంధర్వ నగరము అంటే ఆకాశంలోకి చూసి అదిగో ఏనుగు అదిగో గోడ అవన్నీ అనమాట సో సంథింగ్ లైక్ సినిమా సో ఆయన దొరికింది అది మనకి మనం వీఆర్ లైక్ ఇన్ ది సెన్స్ దట్ వీ హెగ్యులర్ సినిమా టు గివ్ అదే అన్ ఎగ్జాంపుల్ అంతేకాయితే స్వామీజీ అసమానం సినిమా వెళ్తూ ఉంటాడని అనుకున్నారు ఎనీవే సో ఇక్కడ దృష్టాంతం ఏంటంటే చూడండి విశేషణ విషయసీ ఇప్పుడు ఈ ప్రాజెక్టర్ లైట్ తెర మీద పడుతూ ఉంటుంది పడితే తెర మీద మీకు ఏం కనపడుతుంది ఏమీ కనపడతాం ఏమీ కనపడతాం అసలు ఏదైనా కనపడాలంటే కాంతి ఉండాలా కాంతి ఇప్పుడు ఎందుకు తెర మీద కాంతి ఉందా లేదా ఉంది మరి ఏమీ కనపడలేదు కాబట్టి కాంతి కూడా లేదంటారా లేదంటే ఓకే ఫిలిం పెట్టారు హీరో హీరోయిన్ కనపడుతున్నారు ఇప్పుడు హీరో హీరోయిన్ కనపడుతున్నప్పుడు నిజానికి ఏమి కనపడుతుంది కాంతే కనపడుతుంది కనబడుట అంటే ప్యాసివ్వాయిస్ అది మీ చేత చూడ కన కనుట కనబడుట కనుటం అంటే చూడటం కనబడుట అంటే చూడబడుట సో హీరో కనబడుతున్నాడు అంటే అర్థమైతే హీరో మీ చేత చూడబడుతున్నాడు హీరోని మీరు చూస్తున్నారు అంటే మీరు కాంతిని చూస్తున్నారా కాంతి కాకుండా మరి ఏదైనా కాంతిని చూస్తున్నారు ఇంతకే ఇప్పుడు హీరో కనబడ్డ మానేసే తెరే ఉంది అక్కడ ఇప్పుడు కాంతిని చూస్తున్నారా లేదా చూస్తున్నారా ఇప్పుడు హీరో బుద్ధి వ్యభిచరించింది కాంతి బుద్ధి వ్యభిచరించిందా లేదు అయితే మరి కాంతే ఉన్నప్పుడు మరి ఏమీ లేదు అనే బుద్ధి ఎందుకు వచ్చింది ఏమీ లేదనే బుద్ధి వచ్చింది కదా తెర మీద ఏమీ లేదు ఏమీ లేకపోవడం ఏంటండి కాంతి ఉందిగా తెర మీద హీరో ఉన్నాడు ఇప్పుడే ఉంది కాంతే ఉంది విలన ఉన్నాడు ఏముంది కాంతే ఉంది ఏమి ఈ హీరో లేడు విలన్ ఏమీ లేదు ఇప్పుడేముంది కాంతి ఉంది కాంతి ఉన్నప్పుడు వీడు ఏమని చెప్పాలి కాంతి ఉంది అని చెప్పాలి ఏమీ లేదు అని చెప్తున్నాడు ఎందువల్ల అంటారు అంటే వీడు అలా అలవాటు పడిపోయాడు ఏమిటి అలవాటు కాంతిని కాంతిగా వీడు చూడలేడు ఆ కాంతి విశేషణ విషయ దానికి ఒక ఎపి దానికి ఒక హీరోనో హీరోయిన్ కొండనో కోననో ఏదో ఒక రూపంలో వీడు చూడగలుగు ఈ బంగారం పెట్టుకోవడం బంగారం పెట్టుకున్నారా అంటే ఎలా పెట్టుకుంటారు ఏదో ఒక రూపంలో పెట్టుకోవాలి ఏ రూపం లేకుండా బంగారాన్ని బంగారంగా ఏం పెట్టుకుంటారో ఎక్కడ పెట్టుకుంటారు బంగారాన్ని ఏదో నెక్లెస్ కంకణము మరోటో మరోటో ఏదో ఒక రూపంలోనే బంగారాన్ని పెట్టుకోవాలి అలాగే కాంతిని చూడాలి అంటే కాంతిని కాంతిగా చూసి అలవాటు లేదు కనుక కాంతిని హీరో రూపంగానో హీరోయిన్ రూపంగానో విలన్ రూపంగానో ఏదో ఒక రూపంగా దానికి ఆ కాంతి ఒక విశేషణాన్ని జోడించి మనం చూడడానికి అలవాటు పడ్డాం ఎప్పుడైతే ఈ విశేషణాలన్నీ లేకుండా అయిపోయిందో ఇప్పుడు ఏమీ లేదు అని ఏమీ లేకపోవడం ఏమిటి నిజానికి ఇది ఎనిమిది ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్పేసి ముగించేస్తాను ఇప్పుడు ఏముంది చెయ్యుంది ఇప్పుడు ఏమీ లేదు ఇప్పుడు చెయ్యి ఉంది ఇప్పుడు ఏమీ లేదు ఏమీ లేకపోవడం ఏంటండి చెయ్య ఉండాలి అంటే ఆకాశం ఉండాలి ఆకాశం లేకుండా చెయ్యి ఉంటుందా తర్వాత చెయ్యి ఉంది అని తెలియాలి అంటే ఉండాలి ప్రకాశం లేకుండా చెయ్యి ఉందని చెప్పడంరా మీరు కాబట్టి మీరు చెయ్యి ఉంది అన్నప్పుడు ఆకాశము ప్రకాశము ఉన్నాయి చెయ్యి కూడా ఉంది చెయ్యలేదు అన్నప్పుడు ఆకాశము ప్రకాశము ఉన్నాయి కాని చెయ్యి అనే విశేషణం లేదు మీరు విశేషణం చూడడానికి అలవాటు పడి జనరల్ రియాలిటీ మిస్ అయిపోతున్నారు అంతేతనే వి మిస్ ది ఆబ్యస్ యునో యు మిస్ ది ఆబ్ ఆకాశం ఆబ్వియస్ ప్రకాశం ఆబ్వియస్ వి మిస్ ది ఆబ్ రికగ్నైజ్ ది పర్టికులర్ అది కాబట్టి సద్బుద్ధి వ్యభిచరించరు అయితే సద్బుద్ధి అన్నది ఘటం ఉంటే ఘటానికి జోడించి ఘట అని తెలుసుకుంటున్నారు పట ఉంటే పటానికి జోడించి పటహ అని తెలుసుకుంటున్నారు మీరు ఎప్పుడు ఏది అస్థి అని తెలుసుకున్నా అది వాస్తవంలో ఆ సద్బుద్ధియే ఆ సద్బుద్ధియే విశేషణ విషయమై ఒక విశేషణంతో జోడించుకుని మీరు తెలుసుకుంటున్నారు సినిమా తెర మీద ఏది ఉందని చెప్పినా ఆ ప్రకాశాన్నే ఆ రూపంగా మీరు చూస్తున్నారు అలాగే ఈ జగత్తులో ఏది ఉందన్నా ఆ సద్బుద్ధినే ఆ రూపంగా మీరు చూస్తున్నారు కాబట్టి మీరు కొండ ఉందన్నా కోన ఉందన్నా ఏముందన్నా ఆ సద్బుద్ధి ఆ రూపంగా కనపడుతుంటారు కాబట్టి సత్యం ఏమిటి సద్బుద్ధి సద్బుద్ధి అంటే ఏమిటి ఆత్మ అది ఏ సత్యం దాని ఎందుకు శాంతి హరి ఓం శ్రీ గురు హరిశ్రీకృష్ణ అర్పణమస్తు ఈ ఈ పాఠం కొంచెం ఇలాగే ఉంటుంది ఇంకొక ఒక క్లాసు ఒక్క క్లాసు మహా అయితే ఇంకొక రెండు క్లాసు ఆ తర్వాత మళ్ళీ రొటీన్ లా పడిపోతుంది మీరు ఈజీగా ఎంజాయ్ చేయండి పండు తీసుకుంటారు